కీర్తన నాలుగు వందల ఎనభై ఆరు ఇరవై నయట్టుండు ఎరగనీధీమాయ తెరగు మెకమువలేరుగునీ బ్రదుకు అనిషమును దేహమునకు అన్నపానములిడిన ఇనుము గుడిచిన నీరు ఎందుకక్కినదో వన కూటముల సుఖములివి మనసు దాటిన పాలు మట్టులేదెప్పుడు వడలబెట్టిన సొమ్ములొగి తనకు కానరావు అడవిగాసిన వెన్నలది కన్నులకునూ ఉడివోని పరిమళములు ఒక నిమిషమాత్రమే బెడిదంపుభ్రమతోడి పెనుగాలి మూట సతి సంసారమున సరుస సుఖ దుఃఖములూ ఎద్దు ఎనుపోతునై ఏకంబుగాదు వదికై శ్రీవేంకటోత్తముడు ఇంతలో అద్దంపునీడవలే ఆత్మ బొడచూపే